ఎవరైనా చెప్పొచ్చు ఆవిడ అంటే మీకు ఎన్ని డెబ్బై ఎనభై డెబ్బై ఒకట బలం వండి చేస్తున్న వాళ్ళు ఎవరైనా సమ ప్రాణాయామట అలా చేయాలి దాంట్లో స్థితిగతులు ఎలా వస్తాయి చెప్పండి ఎవరైనా అదొక ఫలితం సమప్రాణాయామాన్ని సాధిస్తే మనసు యొక్క వేగం తగ్గిపోతుంది ఆ అదొక ఫలితం ఇంకా మనలో ఏముంటాయి అసలు ఇంకేంటి అన్ని రీలే తెలియాలండి గుర్తు రావాలి ఏమిటవి ఈ మూడు తగ్గాలన్నమాట అది మనోవేగం తగ్గడం అంటే అదే ఒక్కొక్కటి వివరం చెప్పండి ప్రతిబింబించడం ముందు చెప్పిన కనుక సో ముందు ఆ రిఫ్లెక్షన్ జరగగానే నీ లోపల ఒక ఆకారం ఏర్పడింది అనమాట ఒక రూపం ఏర్పడింది అస్పష్టంగానే ఏర్పడింది అర్థమైందా ఎప్పుడైనా జీవితంలో దయ్యాన్ని చూసారా చూడలేదా అయ్యో వెరీ బ్యాడ్ దానికి రూపం లేదమ్మా నా ఉద్దేశం ఏంటంటే దానికి రూపం లేదు అర్థమైందా నువ్వే రూపాన్ని కల్పిస్తే అదే రూపం దానికి ఏమి ఉండదు మీ మనసు అన్నమాట మీ మనసులో ఉన్నటువంటి తమ గు గుణమే రిఫ్లెక్ట్ అయ్యింది ప్రతిబింబ సమానమైంది అప్పుడు అదేమైంది నువ్వు ఏ రూపాన్ని ఇస్తే ఆ రూపాన్ని సంతరించుకో ఉండదు ఎక్కడి నుంచో ఏమి రాలా అదేమి అందమైనందా రిఫ్లెక్షన్ ఏమి చూస్తే దీని అనుకుంటే కల్పవృక్షంకేమన్నావు కదా కల్పవృక్షం కదా తెలుసు కదా తెలిసే తెలీదు ఏమిటది తెలుసో తెలీదా ఆకలేసింది ఇప్పుడు వందన గారింటికి వచ్చాం ఆకలి వేసింది అప్పుడేం చేసింది కల్పవృక్షం వెంటనే ఏదో పెట్టేసింది తినేసాడు హాయిగా ఇప్పుడు నిద్రకు వచ్చే బాగుండు అనుకున్నాడు వెంటనే మంచం వచ్చింది అర్థమైనా ఆ మంచం వచ్చింది కదా సుఖంగా పడుకున్నాడు నా కుటుంబం కూడా నాతో పాటు ఉంటే బాగుండు అనుకున్నాడు వెంటనే ఏమైనా వాడు ప్రత్యక్షం అయ్యారు నేను అనుకోగానే ప్రత్యక్షం వేరు నిజంగా నా కుటుంబమైనా దయ్యాలను అనుకోగానే ఏమైపోయాడు ఎందుకని కల్పవృక్షం ఏదో నా కల్పవృక్షం అంటే ఎక్కడో అమరావతిలోనో లేకపోతే అలకాపురిలోనో లేదు అంటే నీ సంకల్పమే అని కాబట్టి రిఫ్లెక్షన్ ఫస్ట్ ఏమవుతుంది రిఫ్లెక్షన్ వృత్తులలో చోటు చేసుకుంటుంది చిత్తవృత్తిలో స్థానం సంపాదిస్తుంది సంపాదించగానే ఏం మొదలవుతుంది గ్రైండింగ్ లోపల ఆ చర్నింగ్ మొదలవుతుంది అనమాట ఆ వేదన మొదలవుతుంది పొందాలి పొందాలి పొందాలి పొందాలి విడుదల కావాలి విడుదలవ్వాలి పొందాలి పొందాలి పొందాలి విడుదల ఆ చర్నింగ్ మొదలవగానే ఆ వేదన మొదలవుగానే ఏం చేస్తావు రిఫ్లెక్షన్ వేస్తా రియాక్షన్ స్థాయి దిగుతున్నమాట చిత్త వృత్తి నుంచి మనోబుద్ధుల్లోకి వచ్చేస్తుంది మన బుద్ధిలోకి వచ్చేసినాకేమైపోతావు ఇంకా వేగం పెరుగుతుంది బలం పెరుగుతుంది ఇంకా అనే దాకా ఊరు కూడా అనమాట అవాంతే దాకా వాడికి ఎంత పట్టం రీసౌండ్ ఫైనల్ గా ఎండ్ పాయింట్ ఏంటి రీసౌండ్ అది ఈ మూడే మన జన లోపల జరిగే ఈ మూడింటి యొక్క వేగం తగ్గించడానికి ఒకే ఒక శాతం ఏమిటది ఈ సమప్రాణయాన్ని నేను మొదలు పెట్టక ముందర నుంచి ఇప్పుడు ఈ యాక్షన్ రియాక్షన్ అట్లా అది ఏమనిపించదు కారణం ఏంటంటే అప్పటి నుంచి కూడా కాస్త ఏది అయినా పరమేశ్వరి సంకల్పంతో జరుగుతోంది కాబట్టి అని ఇంట్లో కూడా కొత్త ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే ఆ నామాన్ని చేసుకుంటూ ఉంటే ఇంకా రియాక్షన్ యాక్షన్ అనేది లేదు ఏదైనా అమ్మ సంకల్పం జరిగింది ఇక అట్లా ఉండేది ఇప్పుడు అప్పటి దానికి దీనికి తేడా దొరుకుతుంది ఇది కూడా ఒక పద్ధతి అర్థమైందండి అంటే అర్థం ఏంటి నాదేం లేదురా బాబు దాసోహం ఈ పద్ధతిని ఏమంటారు దాసోహం పలవని చేయడం అనమాట నా చేత అట్టం కాదు అంతా నీ ఇచ్చే ఖాతాలో తోసేసింది అనమాట ఆవిడ ఖాతాలో చేసింది వారు తీసుకురావడం లేదు నీకు అనవసరం కొంచెం నెట్టవసరం పారేసినే అయితే శాశ్వత పరిష్కారం రాదు అర్థమైందండి తాత్కాలికంగా మాత్రం అప్పటికప్పుడు బాగా ఉన్నట్టు ఉంటుంది శాస్త్ర పరిష్కారం రాదు రాదు రాదు రాదు రాదు రాదు నీకు ఆ లోపల ఉన్నటువంటి వాసనాబలం పోదుగా వృత్తులలో ఉన్న వాసనాబలం క్షీణించదు మనోబుద్ధులలో ఉన్నటువంటి రియాక్షన్ లెవెల్లో పనికి రిఫ్లెక్షన్ లెవెల్లో ఇది పనికిరాదు అర్థమైందండి రీసౌండ్ లేకుండా ఉంటాం ప్రమాదం లేకుండా ఉంటాం కానీ వృత్తులలో ఉన్న వాసనా బలం క్షీణించు పునః పునః వస్తూనేవి అందుకే ఇవి కంప్లైంట్ ఏంటి నేను చేస్తూనే ఉన్నాను అది వస్తూనే ఉంది నెట్టేస్తూనే ఉన్నాను నేనేమి ఎరగడం అదే ఆవిడ కంప్లైంట్ కాబట్టి ఇప్పుడు చేయడం కానీ నేను ఏ స్థాయిలో ఎక్కడ వాడాలో తెలిసి వాడాలి సర్జరీకి టాబ్లెట్లు టాబ్లెట్లకి సర్జరీ వాడామనుకోండి ఏమవుతుంది వెంకటేశరు చేయాలండి బాగా చేసి ఏం చేయాలి రైట్లా కాదా అదే చెప్తున్నా నీకు ఎప్పుడు రైట్ అనిపిస్తుందంటే నువ్వు ఏవైతే డిస్టర్బెన్స్ అంటున్నావే ఆ డిస్టర్బెన్స్ల యొక్క వేగం బలం తగ్గిపోవాలి ప్రమేపీ ఏమైపోవాలి తగ్గిపోతాయి క్షీణించిపోతాయి ఎందుకని నువ్వు వాటిలో చేరటం లేదు అదే నువ్వు వాటిలో చేరావు అనుకో ఏమయ్యావు వాటికే బలం పెరిగింది మరలా మరలా వస్తాయి కాబట్టి సమ ప్రాణాయామం అనేటటువంటి ఆధారాన్ని పట్టుకుని మీ ఏడుగు వందలు సందని అన్వేషిస్తున్నాను అన్నమాట ఏమిటి ఏడు వందలు సందు డిస్టర్బెన్స్ వచ్చింది పదిహేను రోజుల నుంచి అతని మధ్య మధ్యలో గ్యాప్లు వస్తూ ఉంటాయి ఎప్పుడు ఒకటే ఉంటుంది అలాగే అలాగే మధ్యలో గ్యాప్ ఉండదు అలా కన్సిడర్ చేయాలి స్థారమైన సముద్రాన్ని కన్సిడర్ చేయాలి గాని చిన్నపిల్లవాడు ఒడ్డు మీద నిలబడి అలలతో ఒక కేరింతలాడినట్టుగా దుఃఖపడినట్టుగా భయపడినట్లుగా ఆనందపడినట్లుగా అల్లతో నువ్వు సహవాసం చేస్తుంటేమయ్యావు దాంతో లాగబడుతుంటాం మళ్ళా విసిరు వేయబడుతుంటాం అదే నేను లోపలికి పట్టికెళ్ళదాం లాక్కెళ్ళినట్టు కనబడుతుంది అంతే మళ్ళా తర్వాత అలాగే ఎంత అంతే వేగిన నెట్టి వేయబడదాం ఇదే మనం సంతకమించి వేరే పెరుగుతుంది అందుకే సముద్ర స్నానానికి వెళ్ళమన్నాం మాఘపౌర్ణంకి ఎవరికి వెళ్ళాలి అరే వాడి మరీ అధ్వానం వారి మృత్యక్కడ రాసింది ఏం చేస్తాం అనండి ఇంటో జారిపడిపోయిన వాడు లేడా అక్కడ పోయాడు కాబట్టి మృత్యు కారణం లేదు దేశం లేదు స్థానం లేదు పోయింది ఎక్కడికి పోయాడు కదా షిఫ్ట్ ఓవర్ ఈ శరీరం నుంచి ఆ శరీరానికి పైగా అది కూడా ఎలా అయ్యాడు ప్రమాదవశాత్తు అయ్యాడు అప్పుడేమయ్యాడు ఏ గుణంతో పోయాడు ఘనిష్టమైన తమోగుణం కుదర జన్మే వస్తాడు మళ్ళా కాబట్టి అందుకనే అకాల మృత్యువు అదేమిటది అకాల మృత్యు అకాల మృత్యు ఘనిష్టమైన తమ్మోగుణ ఫలం ప్రమాదాలి భారత తమ్మోగుణ ధర్మాలు ఏం చెప్పాడు గుణత్ర విభాగం ఆలస్యం తమ్ముగుణం నిద్ర ఇవన్నీ తమ్మగుణు ధర్మాలు ఏమండి నిద్రలోనే పోయాడండి జబ్బా పెట్టకుండా పోయాడు ఏమంటాదండి ఎవరైనా కానీ చూపోయాడండి ఏమిటో కానీ చెప్పకుండా పోయాడు ఆ చెప్పిపోతాడు నేను నా బతు వస్తావండి అనాయాసం అండి ఎదురు ఉండాలి కదా తెలివి ఉండాలి కదా అది ఆయాసమో అనాయాసమో తేవసానికి తెలివి ఉండాలి వద్ద తెలివి లేకుండా పడుకున్నవాడు పడుకున్నట్టే పోయాడు అంటే అది అనాయాసం అంటే అవుతుంది లోపల జరిగే సంఘర్షణ జరిగిపోతూనే ఉండదు రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్లు అవేం ఆగవు కదా చిత్తవృత్తి జరిగిపోతూనే ఉంటుంది కదా అదేగా ఘర్షణ పడేది కాబట్టి బహిరంగంలో జరిగేటటువంటి అలల గురించి చిత్తపడం మాక అయ్యే వస్తా ఉంటాయి కూరక ఉపేక్షించి చూడటం ఉదాసీన వైఖరిని అవలంబించాలి అని చెప్పేసేట్టు అందుకే నేను పది ఏళ్ళ నుంచి ఇరవై ఆరు ఈ ప్రాణ చేయవలసిందే ప్రతి ఒక్కరూ ప్రతి మానవులందరూ చేయవలసిందే ఈ ప్రాణ ఇంతకు మించినటువంటి గొప్ప సాధన లేవు చిత్తవృత్తి జోలికి వెళ్లాలంటేనే నీకు ఇది ఉండాలి అదే ఏడు గంతుల సందంటే ఏడు గొంతుల సంద ఎట్లాంటి ఒక దగ్గర మొదలెడితే చివరికి తిరిగి రావాలి ఏడు గొంతుల సందంటే ఏంటి తెలుసా మీకు ఎవరికైనా తెలియపోతే బందారా అండి బందారే బందరో లో ఏడు గల సందన ఉంటుంది అర్థమైందండి ఎంత తిరిగినా ఎట్టి నుంచి వెళ్ళావో బయటికి వచ్చావో తెలియదు ఎట్లా వెళుతుండవు అడ్ని చూస్తే అటు దారి ఇటు ఇటు దారి అటు చూస్తే అటు ఉండు కాబట్టి దారి తెలియాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఓ దారం బి పట్టుకెళ్ళాలి ఓ దారం బి పట్టుకెళ్ళి ఒక దగ్గరకు అటు నువ్వు ఎటు ఆ దారం కొద్ది తిప్పుకుంటూ రాలి తిరిగి తిరిగి తిరిగి ఎక్కడికి వస్తావు ఆ అయిపోయింది బాబు ఏడు కొద్దిగా తిరిగి కాబట్టి దారం ఏంటి ఇప్పుడు సమ ప్రాణాయ అర్థమేందండి మనసన్న ఏడు వందల సందులో నువ్వు బతికి బట్టగట్టి బయటికి రావాలి అంటే సమ ప్రాణాయామం అనే పట్టుకోవాలి అదే స్వప్నం అర్థమైందండి ఇట్లా మనం తెలివిగా వాడటం రావాలి దానికంటే మనకు తెలియదేట్లు మనకంటే దానికి తెలియజేయట్లు ఎక్కువ ఉన్నాయనే భ్రాంతి మనసు మాట లేదన్న తగదు నువ్వు కదా అసలు ప్రధానం ఎవరండి నువ్వు కదండి నువ్వు లేకపోతే అది ఏం పని చేస్తుంది వీలు కావటం లేదు గాఢ నిద్రా అసలు ఏమైనా చేస్తుందా ఏంటంటే నువ్వు ఉన్నావు కాబట్టి మరి ఎస్ మరి అలా గమనించుకోవాలిగా వెనకలో కూడా అలాగే ఉంది అది నిజానికి అంటాడు రెండు అలల మధ్యలో గ్యాప్ ఉందా లేదా ఆ గ్యాప్ లో మనసు ఉందా రెండు ఆలోచనల మధ్యలో గ్యాప్ ఉందా లేదా ఆ గ్యాప్ లో మనసుందా లేదు నువ్వేం చేయాలడా ఆ దూరాన్ని పెంచుతూ ఓ ఆ వ్యవధిని పెంచుతూ ఓ ఏమైనా మనసుకు రూపం కోల్పోలే ఓ మనసు మనసు మనసు గంగవెరులు ఎత్తిపోతే ఏమవుతుంది ఎంబడపడి ఊరికే గంగవెరులు ఎత్తే పని అయ్యే పని కాదు నైపుణ్యంతో చేసే పని ఉపేక్షించి చూడడం ద్వారా ఆలోచనలకి ఆలోచనలకి మధ్య దూరం పెరుగుతుందా లేదా ఆలోచనలకి ఆలోచనలకి మధ్య అవధి కాల అవధి పెరుగుతుందా లేదా ఇది గమనించడమే ధ్యానం అంటే ధ్యానం ధ్యానం అంటే ఏంటి ఒక పక్క సమప్రాణాయామనే ఆధారము ఉండాలి రెండోది ఏం చేయాలి ఈ రెండు ఆలోచనల మధ్య అవధి పెరుగుతుందా లేదా सरकेद्पोड़ रियाफ्लैक्ष रीसौंड तौर अभी तलला वेगन तेगम त अब दिन पट्टा सुलभम कद वह बल्का वस्मू रहा वस्ते इपड़े ना प्रार्धा संबंधी ఈ దేహం ధరించడానికి ఆధారభూతమైన రెండో మూడో ఉంటాయి అవి ఎప్పుడు బలంగానే ఉంటాయి శరీరంలో ఉంటకాల ఉంటాయి ఏం చేయాలన్నమాట వాడు నిష్కామ కర్మలో గెలవాలి అందులో కామ్యక కర్మ బలంగా ఉంటే నానెప్పటి పడి కొట్టుకుపోతాను మీరు చెప్పండి ఆ ఒక్క విషయం తప్ప మిగిలినవన్నీ ఓకే అంటున్నావా లేదా ఆ ఒక్కటి వస్తే మాత్రం నిలబడ్డం కుదరటం లేదు ఇందువల్ల సకామ్యమై ఉన్న అందులో అకామ్యాసక్త వల్ల అది బలంగా ఉంది కాబట్టి దాన్ని నిష్కామం చేయవలసిందే ఆల్టర్నేట్ లేదు నిష్కామం చేస్తే సులభమైంది రెండోది ఏం చేయాలట అవశ్యం అనుభవతవ్యం కర్మ కర్మ కర్మ ఏమంటారు దాన్ని అయితే ఎవరు ఇస్తున్నారా ఫలాన్ని కదా ఎవరికి అర్పించాలి ఈశ్వరార్పితం నిశ్చయాకృతం కర్మకిం పదం కర్మత జడ కర్మ జడమనేటటువంటి నిర్ణయం కలిగే వరకు నువ్వు ఈశ్వరుని గట్టిగా పట్టుకోవాలి ఎలా పట్టుకున్నావా ఆ పెన్ను తుఫాను వచ్చినప్పుడు ఏం చేయాలి పట్టుకోవాలి ఇప్పుడు అందరికీ అదే ప్రాబ్లం ఎనిమిది ఏళ్ల అదే ప్రాబ్లం ఎనభై ఏళ్ల అదే ప్రాబ్లం పద్దెనిమిదేళ్ళ వాడికి ఎందుకు వచ్చిందో తెలియదు ఎక్కడి నుంచి ఇప్పుడు అది నీ లోపలే ఎంత రంగంలో నుంచే ఏం చేయాలంటప్పుడు గట్టిగా పట్టుకో అవకాశం అది సృష్టి ధర్మం ఆ ఈశ్వరార్పణ బుద్ధిని సాధించడానికి అదే ఆధారం అది లేకపోతే ఏం చేస్తావు చెయ్యవు ఈశ్వరుడే లేడు అంటావు ఉల్టా ఇటు కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడనేటటువంటి బలవత్తరమైనటువంటి నిర్ణయాన్ని కలిగించడానికి ఆ ఆర్తిని ఆ తపనని ఆ ఆశ్రయాన్ని కలిగించడానికి అది అవసరం కదమ్మా అందుకు పెట్టబండి ఆహ్వానించు డోంట్ రిజెక్ట్ ఇట్ అవు కాదనకూడదు ఎవరనకూడదు ఉపేక్ష ఉదాస్యం ఉపరతి ప్రతీక్ష ఇలాంటి లక్షణాలని వాడాలంట సాధన చదుష్ట సంపత్ అంతా ఉపయోగపడేది అక్కడే అర్థమైందండి మనకి ఏమైనా సంపద ఉందా బ్యాక్ గ్రౌండ్ లో బ్యాంక్ బ్యాలెన్స్ లో ఏమైనా సాధన చతు సంపత్తి ఉందా అక్షయ తోణీరములనే మాట విన్నారు ఎప్పుడన్నా ఏమిటి అక్షయ తోణీరాలంటే ఎన్ని తీసినా ఎప్పుడు బాణాలు ఉంటాయి అక్షయ తుణీరాలు అంట అది కూడా దివ్యాస్త్రముల యొక్క వరప్రధానం మహానుభావులు అందరికీ అక్షయ తుణీరాలను అనుగ్రహించారు అవతారులందరికీ రాముడు కృష్ణుడు అర్జునుడు వీళ్ళందరికీ ఆ దివ్యాస్త్ర సంపదలో భాగంగా అక్షయ తుణీరాలు వచ్చాయి కూడా ఉన్నాయో సాధన చతుష్టయ సంపత్తి అర్థమైనా ఎంత వాడినా తరగదు సాధన చతుష్టయ సంపత్తి తరగదు అవి ఎప్పుడు బలపడుతూనే ఉండదు తరగదు సంపద అర్థమైనా జన్మాంతరంలో కూడా ఉపయోగపడుతుంది ఈ జన్మలో అనుకున్నా ఒక్కసారి సాధన చేసే సంపాదని కనుక స్పష్టంగా నువ్వు సంపాదిస్తే ఈ జన్మంగా కాదు జన్మాంతరాల్లో కూడా ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది ఆ సంపద ఉపయోగపడుతుంది బలి నుంచే నీకు ఆ లక్షణాలు వచ్చేస్తాయి సలుబాయ్య కాబట్టి ఎంత కష్టపడైనా సరే ఆ సంపదని నిలబెడి పెట్టుకోవాలి తప్పనిసరిగా ఉండాలి అర్థమైందండి ముందున్న మూడు లేకపోతే మూడు శాతం నిలబడదు మనకి అన్నింటికంటే బలహీనంగా ఉండేది ఏది ఆ నాలుగింట్లో శాసన చతు సంపతిలో నాలుగున్నాయా లేదా ఈ నాలుగింట్లో ఒకటి అత్యంత బలహీనంగా ఉండేది ఏమిటది అదే ఏది బలంగా ఉండాలో ఉంటుంది మిగిలిన మూడుని వాడటానికి ఇదే కారణం ఇది బలంగా ఉండగా మిగిలిన మూడుని వాడే అర్థమైందండి అసలు వాడాలనే స్పృహ ఇది బలంగా ఉంటే ఆ స్పృహ వచ్చేసి వాడతావు నిష్కామ కర్మ ఈశ్వర అర్పణ బుద్ధి సహజంగా చేస్తా అప్పుడే నేనేం చేయలేదు వస్తా ఉంటాయో పోతా ఉంటాయో సముద్రం అన్నా కలలు రావా మనసు అన్నాక ఎలా ఉన్నాం ఇప్పుడు సముద్రం అన్నా కలలు రావా మనసు అనేక ఆలోచనలు రావా నేనేవరిని ఐఎమ్ నాట్ దాట్ నేను సంబంధపడ్డవాడిని కాదు నేను సదృష్టం ఆకాశస్వరూపం జానాపిత అలాగ సంబంధించిన వాళ్ళ నేనేమన్నా ఆయన ఆకాశం నుంచి చూడడం అలవాటు చేసుకో అప్పుడేమైంది ఆకాశం నుంచి చూసే సముద్రపాల ఎంత ఆయనకేం విలువ లేదుగా అయితే నేనే ఆకాశంలో ఉన్నవాడిని సముద్ర బలం ఎలా బాధపెట్టింది మనం ఏం చేసాం ఇప్పుడు అక్కడ ఉండవలసిన వాడు ఆ అదే ఆసక్తత ఇదే కర్మాసక్త అంటే మాటలు అంటావా లేదా చూస్తా ఇదే కర్మాసక్త అంటే ఈ ఆసక్త వల్ల నీకు ఆట వస్తుంది ఆ ఆట వల్ల ఏమవుతావు సుఖ దుఃఖాలలో ఆసక్త వల్లనే సుఖ దుఃఖాలు వచ్చినాయని గ్రహించలేవు నిఘా ఉన్నటువంటి ప్రపంచం ద్వారా నాకు సుఖ దుఃఖాలు వచ్చినా ఇంకా బలవ్ మళ్ళా మొదలు కదా నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట అప్పుడు ఎప్పటికైనా మనం గగన సదృశ్యం అనేటటువంటి వీక్షణ శక్తిని సంపాదించాలి అంటే సమప్రాణాయామానికి అప్పుడు ఏం జోడించాలి గగన సదృశ్యం అనేటటువంటి దర్శన శక్తిని దృష్టిని సంపాదించాలంటే ఈ సమప్రాణాయామానికి ఒకటి జోడించాలి దృష్టిని సదా భ్రూమధ్యంలో నిలిపి ఉంచాలి దృష్టిని సదా భ్రూ మధ్యంలో నిలిపి ఉంచాలి తమ ప్రాణాయామం చేయాలి దృష్టిని సదా భ్రూ మధ్యంలో నిలిపి ఉంచాలి వివేకానికే ప్రాధాన్యత ఇవ్వాలి గగన సదృశ్యంగా చూడాలి ఏరియల్ వ్యూ అర్థమైందండి ఏరియల్ వ్యూగా చూస్తే నేలమే నలబడి నడిచేటువంటి గొలకరాయి నీకు ఎట్లా నా గులకరాయ అడగొచ్చిన నేను అడగలేకపోతున్నానని కంప్లైంట్ ఇవ్వవు కాబట్టి ఆ గగన సదృశ్యం అనేటటువంటి వీక్షణ శక్తిని నువ్వు కలిగి ఉండాలి ఏరియల్ ఏముందన్నాను సరే అని తేలికగా తీసుకుంటావు అప్పుడు అది నేను అమ్మో అదే అండి అన్నావు ఏమైపోయినప్పుడు మీదొచ్చిపోయింది ఎట్లా ఎదగాలి మనం అర్థమైందండి సాపేక్ష నిరపేక్ష పద్ధతులలో దృష్టిని మార్చుకుంటూ ఎదగాలి అప్పుడే ఈ సాధనలన్నీ సరైన లక్ష్యానికి చేరతాయి కాబట్టి నిత్యం మీరందరూ తమ ప్రాణాయామం చేయాలి ఇంకేం చేయాలి అనులోమ విలోమం చేయాలి తమ ప్రాణాయామానికి ప్రాణశక్తిలో బలం ఏం జోడించాలి అంటే తల నల్లగా ఉన్నవాళ్ళు అనమాట తల నరిసిపోయిన వాళ్ళు ట్రై చేయవచ్చు తల నల్లగా ఉన్నవాళ్ళు ట్రై ఏం చేయాలి అనులోమ విలోమ సమప్రా ఇంకా బలం ఉంది అప్పుడేం చేస్తారు రెట్టింపు ట్వైస్ రెట్టింపు చేయాల రాజయోగ పద్ధతి అంటారు అట్లా చేస్తే ప్రాణశక్తిలో బలం మీ వల్ల పని కాదు రెండు రోజులు ఏం ప్రమాదం లేదండి ఇప్పుడు ఏం చెప్పాను తనను అల్లగా ఉన్నవాళ్ళు మాత్రమే తెలుసుకోవాలి తన తెలిసిపోయిన వాళ్ళు తెలుసుకోకూడదు అని చెప్పి నీకు సమ ప్రాణాయామం వరకు బ్యాలెన్స్ చేసుకో చాలంతే అంతకుముందు ఎక్కువ వెళ్ళకూడదు కరెంట్ షాక్ ఎంత కొట్టించుకోవాలి కట్టుకోగలిగిన అంత అంతకంటే ఎక్కువ కొట్టించకుండా వన్ నాట్ ఎయిట్ పిలవాలి కాబట్టి నీ స్థాయిని అనుసరించి శక్తిని అనుసరించి మీ సామర్థ్యాన్ని అనుసరించి శారీరక బలం ప్రాణ